पतिता पावन पतिता पावन नमस्कार मोहनदास्रमचंद गांधी भारतीय आदरीबड़े गोप समरयोधुडु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 महात्मागा तत्मथ को सत्यशोधन अमकर अंत मन भारत राजध्य सत्यमेव जयते अत्विकता विश्वमानवाड़ की बोधं महात्मागारी आत्मकथ नदृष्ट कुकम्म आज्ञन ఆశీస్సులను పొంది పసిపాపను భార్యను విడిచి అమితోత్సాహంతో బొంబాయికి బయలుదేరాను జూన్ జూలై మాసాల్లో హిందూ మహాసముద్రం సామాన్యంగా ఉడుదుడుకులుగా ఉంటుంది మీ తమ్ముడికి ఇది మొదటి సముద్ర ప్రయాణం కదా నవంబర్ వరకు సముద్ర ప్రయాణం ఆపుకోండి ఈ మధ్యనే తుఫాను వల్ల ఒక స్టీమర్ కూడా మునిగిపోయింది అని కొందరు మిత్రులు మా అన్నగారికి చెప్పారు దానితో ఆయన కంగారు పడి సముద్ర ప్రయాణానికి అంగీకరించలేదు ఇక్కడే ఒక మిత్రుని ఇంట్లో నాకు బస ఏర్పాటు చేసి తాను రాజకోటకు వెళ్ళి ఉద్యోగంలో చేరారు నాకు కావలసిన ప్రయాణ వ్యయం మా బావ దగ్గర ఉంచి వెళ్ళేటప్పుడు ఇమ్మని చెప్పటమే కాక అవసరమైన సహాయం చేయమని మిత్రులకు చెప్పి మా అన్న ఇంటికి వెళ్ళిపోయారు బొంబాయిలో పొద్దుపోవటం లేదు రాత్రింబౌళ్ళు ఎప్పుడూ ఇంగ్లాండ్కి వెళ్లే కలవరింతలే ఇంతలో మా కులం వారిలో కలవరం బయలుదేరింది అంతవరకు మా కులం వారైన మౌఠి వైశ్యులెవరూ సీమ ప్రయాణం చేయలేదు నేను సీమ వెళుతున్నాను కనుక నన్ను కులాన్నించి బహిష్కరించాలని కొందరికి ఆవేశం కలిగింది అందుకోసం ఒక సభ ఏర్పాటు చేశారు కులస్తులు చాలామంది వచ్చారు నన్ను పిలిపించారు నాకు అంత సాహసం ఎలా వచ్చిందో నాకే తెలియదు నేను ఆ సభకు నిర్భయంగా వెళ్ళాను ఆ కులం పెద్ద అయిన సేట్కు మా తండ్రిగారికి పరిచయం ఉన్నదట ఆయన మాకు దూరపు బంధువు కూడా కులధర్మాన్ని బట్టి నీవు సీమకు వెళ్ళటం సరికాదు సముద్రయానం మనకు నిషిద్ధం అక్కడ ధర్మపాలనం సాధ్యం కాదు అని సేట్ అన్నాడు సీమకు వెళ్ళటం ఎంతమాత్రం ధర్మేతరం కాదు నేను అక్కడికి విద్య కోసం వెళుతున్నాను మీరు భయపడుతున్న వస్తువుల్ని తాకనని మా అమ్మ దగ్గర ప్రతిజ్ఞ చేశాను అది నన్ను కాపాడుతుంది అని సమాధానం చెప్పాను నీవు అక్కడికి వెళితే ధర్మపాలన జరగదు మీ తండ్రి గారికి నాకు ఎంతటి స్నేహమో నీకు తెలుసా కావున నా మాట విను సీమ ప్రయాణం విరమించుకో అని సేటు చెప్పగా అయ్యా నాకు తెలుసును మీరు నా తండ్రి వంటివారు సీమకు వెళ్ళాలనే నా నిర్ణయం మార్చుకొను మా తండ్రి గారికి మిత్రులు విద్వాంసులు అగు బ్రాహ్మణులు సీమకు వెళ్ళమని ప్రోత్సహించారు వారికి దోషం ఏమీ కనపడలేదు మా అమ్మగారు మా అన్నగారు కూడా అంగీకరించారు అందువల్ల నేను వెళతాను అని సమాధానం ఇచ్చాను అయితే కులం పెద్దల ఆజ్ఞను మన్నించవా నాకు వేరే మార్గం లేదు కులం పెద్దలు ఈ విషయంలో కల్పించుకోకూడదని స్పష్టంగా చెప్పివేశాను దానితో సేట్ గారికి కోపం వచ్చింది చివాట్లు పెట్టాడు నేను నిబరంగా కూర్చున్నాను నేను ఇతన్ని కులం నుంచి వెలివేస్తున్నాను ఇతనికి సహాయం చేసేవారికి ఇతన్ని సాగనంపేందుకు హార్బర్ దగ్గరికి వెళ్లే వారికి ఒక రూపాయి పావల సాలిగ్రామ దానం జరిమానా విధిస్తున్నాను అని సేఠ్ తన నిర్ణయం ప్రకటించాడు నేను ఏమీ చెల్లించలేదు సేటు దగ్గర సెలవు తీసుకొని తిరిగి వచ్చేశాను మా అన్నగారికి ఈ విషయం తెలిస్తే వెళ్ళవద్దు తిరిగి వచ్చి వేయమంటారేమోనని భయపడ్డాను కానీ మా అన్నగారు ఆ విధంగా అనలేదు సరికదా కులం వారు వెలివేసినా భయపడనవసరం లేదు నీవు నిర్భయంగా సీమకు వెళ్ళు అని జాబు రాశారు అది నా అదృష్టం ఇదంతా జరిగిన తర్వాత నాకు తొందర ఇలాంటి వారి ఒత్తిడి వల్ల మా అన్నగారి మనస్సు మారుతుందేమోనన్న భయం నన్ను పట్టుకున్నది ఇంతలో జూనాగఢ్ వకీలు ఒకరు ఇంగ్లాండ్కు బారిస్టర్ పరీక్ష కోసం సెప్టెంబర్ నాలుగవ తేదీన వెళుతున్నారని తెలిసింది నేను ఈ వార్తను మా అన్నగారి మిత్రులకు తెలియజేశాను ఇట్టి అవకాశం పోగొట్టుకోకూడదని వారంతా భావించారు సమయం తక్కువగా ఉన్నందున తంతి ద్వారా ఈ విషయం మా అన్నగారికి తెలియజేశాను అయితే ఆయన అందుకు అంగీకరించాడు మా బావగారికి తెలిసి పైకం అడిగాను ఆయన శేఠ గురించి చెప్పి నేను నీకు డబ్బు ఇవ్వను అని అన్నాడు అప్పుడు నేను మా కుటుంబ మిత్రులు ఒకరి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పి నా ప్రయాణానికి అవసరమైన సొమ్ము ఇచ్చి సహాయం చేయమని మా అన్నగారి దగ్గర ఆ పైకం తీసుకోవచ్చునని విన్నవించాను ఆయన నా విన్నపం అంగీకరించటమే కాక నన్ను ఎంతో ప్రోత్సహించారు వారికి కృతజ్ఞతలు తెలిపి అవసరమైన డబ్బు తీసుకుని వెళ్ళి ఓట టిక్కెట్లు కొన్నాను ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి అక్కడి మిత్రులు అనుభవజ్ఞులు నాకు అవసరమయ్యే దుస్తులు తయారు చేయించారు ఆ దుస్తులు విచిత్రంగా ఉన్నాయి వాటిలో కొన్ని నాకు బాగున్నాయి కొన్ని బాగా లేవు ఇప్పుడు నేను ధరించేందుకు అంగీకరించిన నెక్టైని ఆనాడు అసహించుకున్నాను పొట్టి చొక్క జాకెట్ లాంటిది ధరిస్తుంటే సిగ్గు వేసింది అయితే ఇంగ్లాండ్ వెళ్లాలనే ఉత్సాహం ముందు ఈ చిన్న వ్యవహారాలు నిలవలేదు ప్రయాణానికి అవసరమైన తినుబండారాలు అధికంగా సమకూర్చుకున్నాను జునాగఢ్ వకీలు ప్రయంబకరాయి మజుమదారు గారు కేబినెట్లో కేబిన్లోనే నా మిత్రుడు నాకు ఒక బెర్త్ తీసుకున్నారు వారికి నన్ను పరిచయం చేశారు ఆయన పెద్దవాడు లోకానుభవం కలవాడు నాకు అంత లోకానుభవం లేదు పద్దెనిమిదేండ్ల వాణ్ణి ఇతన్ని కూర్చి మీరేమీ భయపడవద్దని నన్ను సాగనంపటానికి వచ్చిన వారందరికీ మజుమదార్ చెప్పాడు ఈ విధంగా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ నాలుగవ తేదీ నాడు బొంబాయి నుండి ఓడలో ఇంగ్లాండ్కి బయలుదేరాను రఘుపతి రాఘవ రాజారావన సీతారా రఘుపతి రాఘవ రాజపతి తవన సీతారా రఘుపతి రా